శ్రీగురుభ్యో నమీ గణానాన్ గణపతి హవామహే కవి కవీనాపమ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిస్ శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మచార్యపర్యంతం వందే గురుపరంపరాక్షరం వేదవిదో వదంతి విశంతి వేతరాగాో బ్రహ్మచర్యం చరంతి ే పదం సంగ్రహీ సంగ్రహేణ ప్రవక్ష్యే ఈ శ్లోకం క్రితం క్లాసులో క్రితం వారం కొంతవరకు చూసాము ఈ వారంలో మనం ముందుకు తీసుకువెళ్దాము ఈ వారం అంటే గుర్తుకొచ్చింది రేపు క్లాసు ఉన్న ఈవేళ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ శని ఆది క్లాసులు ఉంటాయి శని ఆది అంటే ఆ డేట్స్ ఏమిటి అవుతాయన్నమాట పది పదకొండు అవుతా అప్పుడు క్లాసులు ఉంటాయి ఆ తర్వాత నేను కాకినాడ వెళ్తాను పదకొండు మళ్ళీ పద్దెనిమిది వాపసు వస్తా పద్ పంతొమ్మిది వాపసు వస్తా ఇరవై ఒకటి నేను అమెరికా పోతాను కాబట్టి మళ్ళీ జనవరిలో క్లాసులు ఉంటాం అది ఏ తారీఖు అన్నది నేను క్యాలెండర్ చూసి మీకు మళ్ళీ వారం నేను అనౌన్స్ చేస్తాను సో మీరేం చేయాల్సి ఉంటుందంటే నా టెలిఫోన్ నెంబరు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుని జనవరిలో ఒకసారి ఫోన్ చేస్తే మీకు క్లాస్ సంగతి నేను చెప్తాను అప్పుడు మళ్ళీ వాపస్ రావాలి వదిలిపెట్టకూడదు ఎనిమిదో అధ్యాయం చాలా మంచి అధ్యాయం మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మొదలుపెట్టి చెప్పేస్తాను ఇద్దరు వచ్చినా చెప్పేస్తాను మీరు మీరే ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుని రావాలి అయ్యో మాకు తెలియలేదండి అని అలాంటి ఎక్స్క్యూజెస్ ఏం పనికి రావు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవరు చెప్తారు కాబట్టి నెంబర్ నా నెంబరు టూ సెవెన్ ఫైవ్ జీరో నిజానికి త్రీ ఫైవ్ నిజానికి ఈ క్లాసు సంబంధించి కన్వీనర్ అని ఒకరు ఉంటారు ఈ క్లాసుకి కన్వీనర్ని నేనే అలా ఉండకూడదు మీలో ఎవరైనా ఒక యంగ్ మ్యాన్ ఈ క్లాసుకి కన్వీనర్గా ఉండాలి ఉండి నా రాకని పోకని నోట్ చేసుకుని డేట్స్ అన్నీ జనాలకి తెలుపు చేయటం క్లాస్కి అటెండ్ అయ్యేటువంటి ఇది కొంత ఆర్గనైజ్డ్గా ఉండాలి ఏం పురాణ కాలక్షేపమా పాఠం చదువుతుంది విద్యార్థుల్లో ఉండొద్దా మరి సో నా రాకని పాకని పోకని నోట్ చేసుకుంటూ ఉండటం క్లాస్కు రెగ్యులర్గా వచ్చి వాళ్ళందరు టెలిఫోన్ లిస్ట్ పెట్టుకోవటం నేను డైవండ్ పాయింట్ సెంటర్లో అలా చేస్తాను సో ఆ లిస్టు ప్రకారంగా ఇగో ఫలానాప్పుడు క్లాస్ ఉంటుంది అని తెలుపుడు చేయటం సో ఇదంతా చేయాలి క్లాసే కాదు స్వామీజీకి భిక్ష కూడా అవసరం ఉంటుంది కదా ఆయన భిక్ష ఏం చేస్తున్నాడు ఎవళ్ళు ఇస్తున్నారు అవన్నీ కూడా చూసుకోవాలి మీరే చూసుకోవాలి ప్రస్తుతానికి నేనే చూసుకుంటున్నాను అనుకున్నాను నేను కాబట్టి గమనించండి ఎనీవే మీరు ఆలోచించండి ఎవడో హోళ్ళు కొంచెం ఉత్సాహంగా ముందుకొచ్చి అలాంటిది చేస్తూ ఉండాలి అంతేగాని ఆయన క్లాస్ చెప్తే మొదలుపెట్టిన తర్వాత వెళ్ళి అయిపోయే ముందు లేచకపోతే క్లాస్ నడవద్దు ఎవరికే ఉపయోగం ఉండదు ఎనీవే క్లాస్ చాలా బాగా నడుస్తుంది గాడ్ విలస్ ఆల్ ఆఫ్ యూ ఏదో కంప్లైంట్ చేస్తున్నాను అనుకోద్దు కాబట్టి అది క్రితం క్లాస్లో మొదలుపెట్టిన ఆ శ్లోకాన్ని ఇప్పుడు కొనసాగిస్తాం ఈ శ్లోకంలో భాష్యకారుల యొక్క అవతారిక చాలా ప్రముఖమైన ప్రధానమైన అవతారిక ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మనం చేస్తూ ఉంటాం ఏంటంటే ఆ స్టేట్మెంటు మీరు సంకల్పరహితంగా నిలిచి ఉంటే సచ్చిద్పులై ఉంటారు ఇది చాలా సరళమైన విషయం మన అందరికీ అనుభవంలో ఉన్న విషయమే మీరు సంకల్పాలు చేస్తున్నప్పుడు ఆ సంకల్ప తాదాత్మ్యంలో ఉంటారు యు ఐడెంటిఫై విత్ దట్ థాట్ అబ్సెన్స్ ఆఫ్ థాట్స్లో వాట్ ఆర్ యు రెండు థాట్స్ మధ్యలో ఏమిటి మీ స్వరూపం ఏమిటి మీరు ఉన్నారా లేదా ఒక థాట్ వచ్చింది మళ్ళీ పోయింది ఇంకో థాట్ వచ్చింది ఈ మధ్యలో మీరున్నారా లేకపోతే మీరు గాయబ్బైపోయారా మీరున్నారు కదా మరి ఏమిటి మీరు వాట్ ఆర్ యూ అంటే సచిత్ సచిద్ రూపులు ఆ సచితే అది టైమ్లెస్ అండ్ స్పేస్ లెస్ కాబట్టి ఆ సచిద్ ఆత్మ అదే దేవుడు అదే ఈశ్వరుడు అని ఒక ప్రతిపాదన ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడవుతాడు అయితే వేదాంత శ్రవణం చేయకుండా శాస్త్రాన్ని తెలుసుకోకుండా ఈ సచ్యత ఆత్మయే పరబ్రహ్మ అనే విషయాన్ని హేతుబద్ధంగా తెలుసుకోకుండగా ఒకడు ధ్యానంలో కూర్చుని మనస్సును సంకల్పరహితంగా చేశాడు అప్పుడు అప్పుడు కూడా మరి సచిద్ రూపుడే కదా వాడు అప్పుడు వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుందా లేక శాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలుసుకుని శాస్త్రాన్ని అధ్యయనం చేయడం పుస్తకాలు వల్లించాలి లేకపోతే గురువుల కాళ్ళు పట్టుకోవాలని తాత్పర్యం కాదు తత్వాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ తర్వాత ధ్యానం చేసి సంకల్పరహిత స్థితిలో నిలిచి ఉంటే అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుందా ప్రశ్న మీకు అర్థమైంది కదా దీనికి సమాధానం ఏమిటంటే సంకల్పరహిత స్థితి కేవలము ఆత్మసాక్షాత్కార హేతువు కాదు ఎవరికైతే ఎవడికైతే ఆత్మస్వరూపము శాస్త్ర శ్రవణం వల్ల తెలిసినదో ఎవడు తెలుసుకున్నాడో శ్రవణం మననం చేసి వాడికి మాత్రమే సంకల్పరహిత స్థితిలో ఆత్మస్వరూపము సాక్షాత్కారం అవుతుంది అర్థమైంది కదండి ధటిస్తే ప్రతిపాదన కాబట్టి శాస్త్రశ్రవణ మననాలు లేకుండగా కేవలము ఒక యోగ ప్రక్రియ ద్వారా మనం ఒక మెకానికల్ ప్రాసెస్ ద్వారా యోగిక్ ప్రక్రియ ద్వారా మనం ఆత్మస్వరూపాన్ని తెలిసేసుకుంటే మనం మోక్షాన్ని పొందేస్తాము అనే మాట సరికాదు ఆ మాటని భాష్యకారులు చెప్పారు దీనికి పేరలగా ఇంగ్లీష్లో కూడా ప్రాగర్పు ఒకటి ఉంది ఛాన్స్ ఫేవర్స్ ఏ ప్రిపేర్డ్ మైండ్ అని ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది ఇప్పుడు చెట్టు మించి కాయ కింద పండు కింద పడుతుంటే చూశాడు న్యూటన్ మహాశయుడు చెట్టు మించి పండు కింద పడుతుంటే చూశాడు అంతకుముందు చాలామంది చూశారు కదా ఆయన చూశాడు ఏమండే కానీ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఆయనకే తోచింది ఇంకెవాళ్ళకే తోచలేదు ఎందుకని అంటే చెట్టు మించి కాయ పడుతుండగా చూడటం అనేది అందరికీ సమానమే అయినా న్యూటన్ యొక్క బుద్ధిలోనే ఆ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం ఆవిష్కృతమైనది ఈ ఎపిసో ఈ ఘటన నిమిత్తంగా మిగతా వాళ్ళ బుద్ధిలో అది ఆవిష్కృతం కాలేదు ఎందుకంటే న్యూటన్ ఆ ఫిజిక్స్ అంతా కూడా స్టడీ చేసి ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అప్పటికే ఆయన ఆ ఘటన ఎప్పుడు జరిగిందంటే ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రూమ్ ఉంది దాంట్లో ఉండి వాడు న్యూటన్ వాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఆయన కిటికీ బయట యాపిల్ చెట్టు ఒకటి ఉంది అక్కడ యాపిల్ చెట్లు ఉంటాయి ఇక్కడ మామూలుగా బోగడ చెట్లు జామ చెట్లు ఉన్నట్టుగా అక్కడ యాపిల్ చెట్లు ఉంటాయి ఆ కిటికీలోంచి ఇలా చూస్తుంటే సడన్గా పన్ను కింద పడినది చూశాడు అప్పుడు ఆయనకి గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలిసింది ఆయన ఏమైనా ప్రశ్న వేసుకున్నాడంటే ఈ పట్టు కింద ఎందుకు పడింది పైకి ఎందుకు వెళ్ళలేదు లేకపోతే పోనీ అక్కడే ఎందుకు ఉండలేదు అంతవరకు ఏదో పట్టుకుంటే పడకుండా ఉంది ఆ పట్టు తప్పుకున్న వెంటనే కింద పడిపోయింది అంటే ఏదో ఒక ఆకర్షణ శక్తి కింద వైపుకే ఉంది ఏముంది కింద వైపు ఆకర్షణ శక్తి ఏం ఆకర్షిస్తుంది గెడ్డి ఆకర్షిస్తుందా లేకపోతే ఏమిటి ఆకర్షిస్తుంది నేల ఆకర్షిస్తుంది నేలంటే ఏమిటి భూగోళం ఆకర్షిస్తుంది అని ఇలా మొదలుపెట్టి ఆయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు హృదయంలో తన హృదయంలో ఆవిష్కరించుకున్నాడు ఎందుకంటే ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యాడు కాబట్టే అది తెలుసుకోగలిగే అలాగే మీరు వేదాంతాన్ని అధ్యయనం చేసి శ్రవణం చేసి ఆత్మస్వరూపం గురించి చాలా దృఢమైన అవగాహన అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ధ్యానంలో ఆత్మస్వరూపము ఆవిష్కృతమవుతుంది ఈ విషయం ఇక్కడ శంకర భగవత్పాదులు సంగ్రహంగా చెప్పారు దీన్నే ముదిగొండ వెంకటరామశాస్త్రి గారిని ఒక వేదాంత విద్వాంసులుండి వారు ఇప్పుడు లేరు వారు కూడా ఒక గ్రంథంలో దీన్ని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చాలా వివరంగా తాత్పర్యం ఇంతే కానీ దాన్నే చాలా వివరంగా ఆయన ప్రతిపాదన కాబట్టి మనం ధ్యానం చేయాలి ఎప్పుడూ తెలిసి ధ్యానం చేయాలి తెలియకుండా ముక్కు బిగి బిగించేసి ధ్యానంలో వెళ్ళిపోతే లాభం లేదు తెలిసి ధ్యానం చేయాలి తెలిసి రామనామము చేయమే మనసా తెలిసి ధ్యానం చేయాలి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏమిటో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే తత్ పదం తే సంగ్రహేణ ప్రవక్ష్యే తెలియవలను అని ఎప్పుడైతే ధ్యానం చేసేస్తే పని అయిపోయింది కదంటే అబ్బబ్బే అలా కాదు ధ్యానం చేసే ముందు తెలుసుకుని ధ్యానం చేయాలి పై శ్లోకంలో ధ్యానం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మరి తెలుసుకుంటాను చెప్పబయా అంటే ఆయన చెప్తున్నాడు తే ప్రవక్షే నీకు వివరించి చెప్పగలను ఉపనిషత్తులో కఠోపనిషత్తులో తే బ్రవీమి అని ఉంది అక్కడ చెప్పుచున్నాను ఇక్కడ చెప్పగలను డజన్ సో ఏమిటి చెప్పగలను తత్ పదం ఆ పదమును గురించి నీకు నేను చెప్పగలను ఇది నేను కొంత వివరించినట్టున్నాను ఆ పదం అంటే పదశబ్దము అదంతా వివరించినట్టున్నాను భాష్యకారులు చూద్దాము ఎదక్షరం నక్షరతీత్యక్షరం అవినాశీ వేద విదహేథజ్ఞా వదంతి ఇది కూడా అయినట్టుంది పర్వాలేదు తద్వా ఏతదక్షరం గార్గీ బ్రాహ్మణ అభివదంతి ఇది శృతే ఇది కూడా చెప్పాను సో ఈ వేదవేత్తలు అంటే వేదాన్ని అధ్యయనం చేసి దాని అర్థాన్ని తెలుసుకుని ఆకలింపు చేసుకుని వేదసారము తెలిసినటువంటి మహాత్ములు అని అర్థం వేదవేత్తలు అంటే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేవలము మంత్రాలను కంఠస్థం చేసి వల్ల వేసి అర్థం తెలుసుకోకుండా వేదవేత్తలుగా చలామణి అవుతూ ఉంటారు కానీ తప్పేం లేదు అదేదో తప్పని నేను అంట అలా అవుతూ ఉంటారు కా అది సరిపడదు అందుకోసం సో ఇప్పుడు ఆర్ఎంపికి ఆర్ఎంపి అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎంబీబీఎస్ డాక్టర్కి ఎంఎస్ డాక్టర్కి ఎఫ్ఆర్ సిఎస్ ఏదో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ సర్జన్స్ దా ఉన్న ఆయన అందరి తేడాలు లేవు అందరూ ఒకటే కాదుగా అలాగే వేదం వల్లివేసిన ఆయనకి ఆ వేదార్థాన్ని విద్యారణ భవిష్యం ఏదో చదివి తెలుసుకున్న ఆయనకి దాన్ని ఆకలింపు చేసుకున్న అనుభవానికి తెచ్చుకున్న చాలా తేడాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వేద అంటే వేదార్థజ్ఞాన వదంతి అంచేతనే అక్కడ కొటేషను హే గార్గి బ్రాహ్మణా అభివదంతి అని బృహదారం ఈ బ్రాహ్మణ అంటే మీరు ఉపనిషత్తుల్లో కానీ వేదంలో కానీ ఇక్కడ కానీ గీతలో కానీ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళని కాదు అర్థం అలా ఉండదు బ్రాహ్మణ అంటే వేదాధ్యయన సంపన్నులు అని అర్థం అలాగే ఇప్పుడు ఎక్కడైనా ఇంగ్లీష్ పుస్తకంలో సైంటిస్ట్స్ అని అంటే సైంటిస్ట్ గారి కొడుకులు అని అర్థం కాదు అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులంలో ఈ కులం సమస్య కొంత ఈ మధ్యకాలంలో ఇబ్బందికరంగా ఉంది అంతకుముందు కూడా ఉండేది అక్కడి నుంచే బీజాలు వాటెవర్ కాబట్టి బ్రాహ్మణ అంటే వేదవేత్తలు అర్థం బ్రాహ్మణ అభివదంతి వేదవేత్తలు హే గార్గి వేదవేత్తలు చెప్తున్నారు సో ఎలా చెప్తున్నారు అందాము సర్వ విశేష నివర్తకత్వ అభివదంతి అస్థూలమనను అహ్రస్వమదీర్ఘం ఇత్యాది శ్రుతే అని అక్కడ చెప్పారు సో అంటే పరమేశ్వరుడు అనగానే ఈ జగత్ కారణము అవినాశి పరమాత్మ అనగానే మన మన సంస్కారం ఎలా ఉంటుంది ఆయన పొడుగ్గా లావుగా ఉంటాడు అప్పుడప్పుడు పొట్టిగా సన్నగా కూడా ఉంటాడు అదే అలా కాదండి పొడుగ్గాను ఉండడు పొట్టిగాను ఉండడు లావుగాను ఉండడు సన్నగాను ఉండడు అంటే ఆయన ఒక ద్రవ్యం కాదు ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ కాదు మన దోషం ఎక్కడ ఉంటుందంటే మనిషి తనను తాను ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్గా స్వీకరిస్తాడు వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యు అంటే దానికి చెప్పి సమాధానం ఏ అన్ని సందర్భాల్లో కూడా దురదృష్టవశాత్తు నేను ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ అన్న సెన్స్లోనే ఉంటుంది ఇప్పుడు వాట్ ఆర్ యూ అని అడిగారు అనుకోండి ఐఎమ్ మిస్టర్ జాన్సన్ లేకపోతే మిస్టర్ రామారావు సుబ్బారావు సన్ ఆఫ్ సోన్సో బోర్న్ ఇన్ పంజాబ్ ఇన్ ది క్యాస్ట్ ఆఫ్ జాట్స్ చెప్పాడు అనుకోండి వాడు దేహాభిమానం ఇంక అంతకంట బలంగా ఇంకేముంటుంది దేహం గురించి చెప్తున్నాడు ఆయన తన గురించి చెప్పాలి కదా దేహం గురించి చెప్తున్నాడు ఏమిటంటే మరి అదే ప్రారంభం తనంటే దేహమే అనే భ్రమలో మనిషి జీవిస్తూ కాబట్టి ఎప్పుడైతే తను దేహమో దేవుడు ఏమిటవుతాడు ఇలాంటి వాడే ఇంకొకడవుతాడు ఆయన కూడా దేవుడు కూడా దేహమే అవుతాడు ఆ దృష్టి ఆ సంస్కారం బలంగా ఉంటుంది మనుషుల్లో అందుకోసం ఆ గార్గి గార్గిని ఉద్దేశించి యాజ్ఞవల్క్కుడు ఏమని చెప్తున్నాడంటే ఓ గార్గి ఆ అక్షర పరబ్రహ్మ అది ఎలాగంటే ఒక దేహమను అనుకోవద్దు అటువంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే అవి సరికాదని తెలుసుకో అని నివృత్తి సర్వ విశేష నివర్తకత్వ దేవుణ్ణి గురించి చెప్పమంటే ఉపనిషత్తుల్లో ఏది దేవుడు కాదో చెప్తారు అంతే చెప్తారు ఏది దేవుడో చెప్పరు ఎందుకంటే ఏది దేవుడో చెప్తే అది దేవుడే కాదు వెన్ యూ డిఫైన్ గాడ్ యూ డినై గాడ్ దేవుణ్ణి మీరు వర్ణింగ్ చేస్తే మీ వర్ణనకి దేవుడు వచ్చేసేటంటే అర్థం ఏమిటి మీ భాషకి దేవుడు అందినాడు మీ మనస్సు యొక్క సంకల్పాలకి దేవుడు అందినాడు అనే మీ భాషకి మీ మనస్సుకి అందే దేవుడు మీ మానసికమైన ఒక రూపంగా ఒక కాన్సెప్ట్గా ఉండిపోతాడు తప్ప అది యథార్థ స్వరూపం కాదు అంచేతనే కేనుపనిషత్తులో చక్కటి ప్రతిపాదన మీరు వినుంటారు ఎలాగంటే ఎవడైతే దేవుడు నాకు తెలుసును వాడికి తెలియదు ఎస్య మతం నా మరి ఎవడికి తెలుసు ఎస్యామతం తస్య మతం అంటే సపోజ్ మీరు ఎవరైనా మహాత్మునే అయ్యా భగవంతుడు మీకు తెలుసా అని అడిగితే ఎలా తెలుస్తాడో భగవంతుడు బుద్ధికి అందేవాడు భగవంతుడు అవుతాడా వెర్రివాడా భగవంతుడు బుద్ధి చేత తెలియబడేవాడు కాడు కాబట్టి నేను అనే మాటకి ఒక పరిచ్ఛిన్నమైన దేహేంద్రియ మనస్సులు అనే అర్థం ఉన్నంతకాలం నాకు ఆ దేవుడు ఎలా తెలియబడతాడు తెలియబడ్డు గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ హౌఆర్ యు గోయింగ్ టు నో ది ఇన్ఫినిట్ You cannot know the infinite. I don't know the God because God is infinite. That's what I tell you. If you know that, you will know that. That's what I tell you. Now, as a Mathematics student, If you are in Mathematics, you will know two, you will know. Hundred, you will know. Infinite, you will know. వాడికి మ్యాథమెటిక్స్ సరిగ్గా రాలేదని అర్థం ఇన్ఫినిట్ అంటే నీకు తెలుసా అంటే సార్ తెలిస్తే అది ఫైనైట్ నెంబర్ అవుతుంది తప్ప ఇన్ఫినిట్ అని అనరు ఏదైతే బుద్ధి చేత ఫైనైట్ నెంబర్గా తెలియబడదో దానికే ఇన్ఫినిట్ పేరు కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రసక్తి లేదు ఇన్ఫినిట్ అన్నది ఒక పాజిటివ్ డిస్క్రిప్షన్ కాదు ఇన్ అంటే నెగిటివ్ నాట్ అని అర్థం నాట్ ఫైనైట్ దానికి ఇంగ్లీష్లో ఇన్ వస్తుంది డీసెంట్కి ఇన్లీ ఆపోజిటివిటీ ఇన్ డీసెంట్ అలాగే ఇన్ ఫైనైట్కి ఆపోజిటివిటీ ఇన్ఫైనైట్ నేనేదో ఇన్ఫినిట్ అని అన్నాను ఇన్ఫైనైట్ డేర్ ఫార్ అంటే ఒక వర్ణనని నిరా ద్వారా మాత్రమే మీరు పరమాత్మని వర్ణించగలుగుతారు తప్ప ఇదమి చెప్పడం సంభవం కాదు అంచేతనే ఇక్కడ కూడా అక్షరం ఏది వినాశి కాదు అది పరమాత్మ సో చూడండి మీకు ఓ మహాత్ముడి దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు వెళ్ళి చూడండి నేను ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ అనేక విషయాలు నేను చూశాను జీవితంలో అన్నీ కూడా టెంపరీ టెంపరీ వచ్చిపోయిగా ఉన్నాయి తప్ప పెర్మనెంట్ ఏదీ లేదు నాకు ఆ పెర్మనెంట్ ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అది నాకు లభిస్తుందా అని అడిగాడు మహాత్మ అంటే ఆయన చెప్పారు చూడు పెర్మనెంట్ అనే మాట నువ్వు ఏదైతే అంటున్నావో ఇట్ ఈజ్ ఏ మెంటల్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మెమొరీ టెంపరీ అంటే అలాగా టెంపరీ అనే మాటకు అర్థం ఏంటి అంటే నేను అది పదిహేను రోజుల క్రితం చూశాను ఈవేళ చూశాను అప్పుడు పదిహేను రోజుల క్రితం చూసినప్పుడు అది బాగుంది ఈవేళ అది బాగులేదు అంటే అర్థం ఏంటి మీరు టెంపరీ అనే బేసి అని చెప్పడానికి బేసిస్ ఏమిటి మెమొరీ స్మృతి ఆ స్మృతి యొక్క కనెక్షన్ని బట్టి అది టెంపరీ అని చెప్పారు మీరు అదే స్మృతి యొక్క కనెక్షన్ అని బేసిస్గా చేసుకుని పెర్మనెంట్ అంటే ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు అలా సంబం ఆ సంభవం కాదు దెర్ ఈస్ నథింగ్ పెర్మనెంట్ ఇన్ దిస్ క్రియేషన్ నీ స్మృతిలో నీ బుద్ధి యొక్క బుద్ధి గ్రాహ్యంగా ఉంటూ స్మృతిలో భాగంగా విషయంగా ఉండే సర్వము కూడా ఇంపెర్మనెంటే తప్ప పెర్మనెంట్ ఏమీ లేదు మరి పెర్మనెంట్ అంటే ఏమిటంటే చూడు పెర్మనెంట్ అనే మాట తప్పు ఎందుకంటే తప్పంటే అది కాల ప్రవాహాన్ని బేసిస్గా చేసుకుని కాల ప్రవాహంలో నాశనం కాకుండా నిలిచి ఉండేది ఏది అని అడుగుతున్నావు నువ్వు నీ మెమొరీ బేస్డ్ అప్రోచ్ అది అలా కాదు దెర్ ఈజ్ ది రియాలిటీ విచ్ ఈస్ టైమ్లెస్ అక్షరం అవినాశి టైమ్లెస్ ఏది కాలము యొక్క పరిధిలోకి రాదో అంటే అర్థమేటి టెంపరీకి ఆపోజిట్ పెర్మనెంట్ ఇది టెంపరీ ఇది పెర్మనెంట్ అనే విభాగమునకు డివిజన్కి అందు అందదో దేని కాలము యొక్క పరిధిలో వర్ణించటం కుదరదు అంటే ఏది టెంపరీ కాదో ఏది పెర్మనెంట్ కూడా కాదో ఏది ఇప్పుడు ఇక్కడ టైమ్లెస్ ప్రెజెంట్గా మన ఆత్మస్వరూపంగా ఉన్నదో అది అక్షరము అనబడుతుంది అది అక్షరం కాబట్టి పరమాత్మను వే వేదర్శులు ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ కా మోడన్ ఫిజిష ఫిజిక్స్ సైంటిస్ట్ కంటే కూడా ఉన్నతమైన స్థాయిలో పరమాత్మని వాళ్ళు భావన చేశారు ఎందుకంటే సైన్స్ అంతా కూడా కాలము యొక్క పరిధిలో వచ్చే అనుభవాలని వర్ణిస్తుంది విశ్లేషిస్తుంది కానీ కాలానికి అతీతమైన తత్వాన్ని సైన్స్ కూడా అందుకోలేదు కాబట్టి సో దాన్ని అక్షరం అని అంటారు అటువంటి అక్షరస్ అక్షర పర అక్షరని పరమాత్మని కేవలము వేద సారము తెలుసున్న వాళ్ళు మాత్రమే వర్ణించగలుగుతారు వదంతి అది కూడా ఎలా వర్ణించగలుగుతారు నా నా నా అని నెగేషన్ రూపంగా విశేష నివర్తక రూపంగా సర్వ విశేష నివర్తకత్వ వర్ణించగలుగుతారు తప్ప ఇదమిత్తంగా పాజిటివ్గా అంటే సకారాత్మకంగా వర్ణించటం సంభవం కాదు అయితే ఇంట్లో ఇంకా రహస్యం ఏంటంటే ఏది వాక్కు అందదో బుద్ధి చేత గ్రహింపబడదో అది మనకి దూరంగా ఉండిపోతుందేమో నా చిత్రం ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ యాక్సెస్ నవ్ అండ్ హియర్ ఈ యాక్సెస్ అనే మాట ఇది కంప్యూటర్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా అర్థం యాక్సెస్ సో యాక్సెస్ అంటే ఇక్కడ కూర్చుని ఆ ఇంటర్నెట్లో కూర్చుని యూ కెన్ యాక్సెస్ ఎనీథింగ్ సపోజ్ ఇక్కడ కూర్చుని మీరు పెంటాగన్ అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్ని యాక్సెస్ చేయచ్చు యాక్సెస్ చేస్తే వాళ్ళ సమాచారం ఎంత కూడా మీరు యాక్సెస్ చేయచ్చు గూగుల్ ఎర్త్ యాక్సెస్ చేయచ్చు యాక్సెస్ చేస్తే మీకు ఇండియా ప్రపంచంలో ఉండే ఏదే ఏ భాగం చూడాలన్నా చూడవచ్చు గూగుల్ ఎర్త్ ఇప్పుడు ఇక్కడి నుంచి కొన్ని పార్టీల వాళ్ళు ఆల్మట్టియో లేకపోతే బాబ్లియో చూడ్డానికి వెళ్ళారు వీళ్ళు ఒక యాత్ర కింద వాళ్ళ వాళ్ళు అడ్డుకున్నారు మీరు చూడడానికి వెళ్ళారు అలా ఉరికే పొలిటికల్ పార్టీ వాళ్ళు వంద మంది రౌడీలను పొగేసుకొని వెళ్ళిపోయి ప్రాజెక్టులు చూసేస్తామంటే చూడనివారు అలాగే అలా రానివ్వరు అందులో జెండాలు పట్టుకు అసలే రానివ్వరు సో దానికి ఏదో ట్రిబ్యునల్స్ అవే ఉన్నాయి సైంటిఫిక్గా చెట్ సెటిల్ చేయాల్సినవి వీళ్ళు వీళ్ళలో వీళ్ళు కొట్టేసుకుని సెటిల్ చేసేస్తారా వాళ్ళు రాలివ్వలేదు అప్పుడు ఎవరో చెప్పారు వెరిమొహాలు మీరు అది చూడాలంటే గూగుల్ ఎర్త్ చూడటారు సరిపడుతుందని చెప్పారు గూగుల్ ఎర్త్ అని ఓ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది సాఫ్ట్వేర్ కాదు ఒక వెబ్సైట్ దాన్ని యాక్సెస్ చేసి అక్కడ బాబి ప్రాజెక్టర్ ఏదో అయ్యుంటుంది లేదు చూడలేదు అక్కడ మీకు బామ్మ ఎలా ఉందో చూడొచ్చు దాన్ని కొంచెం హైలైట్ చేసి ఒక కరెక్ట్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో నిష్ణాతుడైతే వాడు చెప్పగలుగుతాడు గేట్లు పెట్టారా లేదా బొమ్మలు చూసి చెప్పచ్చు దానికోసం అక్కడికి కార్ చేసుకుని వెళ్ళిపో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను అది నాకు అలవాటు డోంట్ మైండ్ సో యాక్సెస్ అనే మాటని కొట్టుకుని నేను ఎటు పోయాను మళ్ళీ వెనక్కి కదా డోంట్ వరీ సో యాక్సెస్ సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే కెన్ వీ యాక్సెస్ గాడ్ అది కదా మరి ఇప్పుడు గాడ్ గాడ్ అంటే దేవుడు పరమాత్మ వర్ణించటానికి శక్మా కాదు కంటితో చూడగలరా నో అరూపం అశబ్దం అస్పర్శం అరసం అంటూ ఇలా వర్ణించి పెట్టారే మనస్సుకు కూడా అప్రాప్య మనసా సహ మరి ఇంకా పరమాత్మను మనం చేరుకునే విధానం ఏమిటి అంటే చూడండి ఆ వర్ణనని బట్టి చేరుకోలేమో చేరుకోలేమేమో అని మీరు అని అని భ్రమపడవద్దు విశంతియత్ యతయ విశంతి దాంట్లో ప్రవేశిస్తున్నారు ఇప్పుడు సముద్రము ఎంత ఉంటుంది ఇన్ఫినిట్ మీరు వర్ణించి చెప్పగలరా వర్ణించలేము కానీ సముద్రాన్ని దర్శించవచ్చు సముద్రంలో ప్రవేశించవచ్చు ఆల్ దట్ యూ కెండు వర్ణించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా పరమాత్మను వాక్కుతో వర్ణించలేకపోవచ్చు మనస్సుతో ఊహ చేయలేకపోవచ్చు బుద్ధితో అంచనా వెయ్యలేకపోవచ్చు కానీ ఆత్మస్వరూపంగా దానిలో ప్రవేశించవచ్చు అయితే దానికి కొంచెం ప్రయత్నం చేయాలి కొంత సాధన చేయాలి అంచేతన యతయ అంటే యతనశీలా సాధన చేసే స్వభావం కలవాలి నేను సాధన గురించి చెప్తున్నాను ఎవరో కన్వీనర్ ఉండి టైం అది నోట్ చేసుకోమంటే సాధన అనే దృష్టితో చెప్పింది తప్పిస్తే నాకేదో సేవ చేయమని నేను చెప్పలేదు సాధన ఉండాలి సాధారణంగా శ్రోతలు ఎలా ఉంటారంటే పురాణ శ్రోతలు కాలక్షేపం శ్రోతలుగా ఉంటారు అలా ఉండకూడదు శ్రోత అంటే పుస్తకం పాఠం చదువుకునే విద్యార్థి ఇఫ్ యూ ఆర్ దట్ యూ విల్ గెట్ సంథింగ్ అదర్వైజ్ యూ ఓంట్ గెట్ ఎనీథింగ్ బీ అ స్టూడెంట్ డిస్కవర్ దట్ స్టూడియస్నెస్ ఇన్ యూ దట్ ఈస్ ది అప్రోచ్ అంతేగాని గాలివాటంగా అలా వెళ్ళి ఏదో పురాణం నరసింహస్వామి హర హర హర హర హరహర అండడు ఆయన ఇంకేదో అంటాడు హరహర అంటే నృసింహస్వామి వాడు వాడు శయయుడు అయిపోతాడు నృసింహస్వామిని రా దడదడద నృసింహస్వామి అలా ఇదేమైనా కథాకాలక్షేపం అనుకుంటున్నారా ఏమే సో కాబట్టి బి అ స్టూడెంట్ అండ్ అట్లీస్ట్ అట్లీస్ట్ రీడిస్కవర్ దట్ స్టూడెంట్ షిప్ అండ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ది స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అంతేగాని ఊరికే పురాణ కాలక్షేపం వల్ల ఏమిటవుతుంది కథాకాలక్షేపంలో ఏమీ అవ్వదు మీకు తెలియని కథలు ఏం కావు ఇంకోసారి వింటే ఏదో పుణ్యవస్థ రావచ్చు నథింగ్ మోర్ దెన్ దాట్ బిఎ స్టూడెంట్ డివోటెడ్గా ఉండాలి యతయా సాధన స్వభావం కలిగి ఉండాలి ఇఫ్ ఐ మీన్ మీరు భగవద్గీత అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నాను నేను భగవద్గీత అంటే అదేం పురాణం ఏం కాదు అది అది మోక్షశాస్త్రం దాని ఎందు ఆ రకమైనటువంటి శ్రద్ధ ఉండాలి పుస్తకం ఉండాలి శంకర పుస్తకం ఉండాలి సంస్కృతం మాకు రాదంటే తెలుగు అనువాదం ఉండాలి ఏదో గాలివాటం అనువాదం కాదు ప్రామాణికమైన అనువాదం ఉండాలి మీ దగ్గర అది మాకు తెలియదంటే తెలుసుకోవాలి యూ షుడ్ నో ఇట్ ఏం వేళకూడమా ఇది పాఠం కదా మరి ఊరికే అంటున్నాను ఏమనుకోకండి సో కనుక యూ షుడ్ డూ ఆల్ దోస్ థింగ్స్ టైము టైం ప్రకారం క్లాసుకి అటెండ్ అవ్వటం తర్వాత మిస్ కాకుండా అటెండ్ అవ్వటం క్లాసెస్ మిస్ కాకూడదు నేను క్లాస్ మిస్ కాను నేను మిస్ అయ్యానంటే తలపోయి పరిస్థితి వస్తేనే మిస్ అవుతాను లేకపోతే క్లాస్ మిస్ కాదు ఎందుకంటే క్లాస్ ఈజ్ లైఫ్ అలా ఉండాలి సో రేపు క్లాస్ మిస్ అవుతున్నానంటే దెర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నీడ్ అందుకోసమే రేపు క్లాస్ మిస్ అవుతున్నాను లేకపోతే మిస్ కాదు ఎనీవే సో యతయ ఆ యతయ అనే మాట గురించి చెప్పాను యతనశీలా దీంట్లో ఇంకో రహస్యం ఉంది వేదాంతం మోక్షం ఇది ఎవరికో మహాత్ములకి మాకు కాదు మేము అంతటి వాళ్ళం కాదు అంటారు గృహస్థలు అది వినయం అనుకోవద్దు మీరు అది వినయం కాదు అదేమిటో తెలిసిన పలాయనవాదము ఏమంటే వైరాగ్యం అన్నారనుకోండి వైరాగ్యం మేము గృహస్థలం మాకెక్కడ వస్తుందండి వైరాగ్యం అంటే మహాత్ములకి వస్తుంది అంటే మీరేమో డబ్బు పోగేసుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటారు మహాత్ములు వైరాగ్యంగా ఉండాలి వాళ్ళు ఉండరు వాళ్ళు మాత్రం ఎందుకు ఉండాలి వైరాగ్యం మీకు అక్కలేని వైరాగ్యం వాళ్ళకెందుకు వాళ్ళు ఉండరు అప్పుడేం చేస్తారు మీరు వాళ్ళు ఏసీ కార్లో ఇటు తిరుగుతూ ఉంటారు వాట్ విల్ యూ డూ అప్పుడు ఏదో టీవీ ఛానల్ వాడిని పట్టుకోవాలి పళ్ళు వెళ్ళి అరే బై మో డూ సంథింగ్ ఇట్ కాబట్టి నాట్ లైక్ దట్ వైరాగ్యం అనేది సన్యాసుల కోసం మహాత్ముల కోసం కాదు వైరాగ్యం గృహస్థుల కోసం శ్రీకృష్ణుడు అర్జునుడికి వైరాగ్యాన్ని గురించి చెప్పాడు అర్జునుడు సన్యాసాలు గృహస్థా గృహస్థు కాబట్టి గృహస్థుల కోసం అని కూడా కాదు సాధకుల కోసం గృహస్థు సన్యాసి దీస్ ఆర్ ఇన్సిడెంటల్ సాధక కాబట్టి యతి అంటే సన్యాసులు అని అర్థం చెప్తే కుదరదు యతి అని సన్యాసులు అని అర్థం చెప్తే ఇంకెప్పుడు మీరు దాన్ని చదవడం ఎందుకు ఎవరో సన్యాసులు వాళ్ళు వాళ్ళు కూర్చుని గుడిపూడి జంగాల్లాగా ఎక్కడో నలుగురు కలిసి కూర్చొని ఏదో చేసుకుంటారు మీకు సంబంధం ఏముంటుంది దాంతో యతయ సాధనశీలా వాళ్ళు ప్రవేశిస్తారు అందాము కించ విశంతి ప్రవిశంతి ప్ర పాము కలుగులో ప్రవేశించినట్టుగా ప్రవేశిస్తారనుకోద్దు మీరు అలాగే అలా దూరిపోతారు అలాగే కాదు ప్రవిశంతి అంటే తెలుసుకుంటారు ఇప్పుడు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పాడు దాంట్లో మీరు ప్రవేశించవచ్చు ఎలా ప్రవేశిస్తారు ఆ న్యూటన్ ఫిజిక్స్ పుస్తకం తెచ్చుకుని చదివినట్లయితే దాన్ని మీరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవడమే ప్రవేశించడం ఇప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా అతను ఎంఏ ఫిజిక్ ఎంఎస్సి ఫిజిక్స్లో ప్రవేశించాడు అంటారు అంటే ప్రవేశించడం అంటే ఏమిటండి అక్కడ ఫిజిక్స్ అనే ఒక చిన్న గూడులో ఉంటుంది వెళ్ళి దాంట్లో చూపుతాడని ఏమిటి ప్రవేశించడం అంటే ఫిజిక్స్ని అధ్యయనం చేసి తెలుసుకుంటాడు అని అర్థం అలాగే ఆ పరమాత్మని ప్రవేశిస్తాడు విషంతి ప్రవేశిస్తారు ప్రవేశించటము అంటే ఆత్మస్వరూపం తెలియుట అని దానికి వైదిక మన గీతలోను శంకర భాష్యంలోనూ ఒక పారిభాషిక పదం ఉన్నది ఈ తత్వము తెలియుట అనే దానికి పారిభాషిక పదం అదేమిటంటే సమ్యక్ దర్శనము అని అంటారు సమ్యగ్ దర్శనము అంటే సరిఅైన చూపు దృష్టి సరి అయిన చూపు దృష్టి అది ఏమిటో చెప్పండి అని మీరు అడగడం న్యాయం కదా మరి అడగాలి కదా సరైన చూపు ఏమిటంటే ఏది సరైన చూపు కాదో చెప్తాను దాన్ని ఏది సరైన చూపో మీరు పట్టుకోవాలి వీడు శత్రువు వాడు మిత్రుడు ఇది సరైన చూపు కాదు మరి సరైన చూపు ఏమిటవుతుంది శత్రు మిత్రభేదంగా కల్పితం నామరూపాలు శత్రువు మిత్రుడు ఇద్దరిలో కూడా ఒకే దైవము ప్రకాశిస్తూ ఉన్నాడు అది సమ్యగ్ దర్శనం వీడు నావాడు వాడు పరాయి వాడు ఇది అసమ్యగ్ దర్శనం నా స్వా పరా భేదము లేదు అందరియందు ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు ఇది సమ్యక్ ఇది కుక్క శ్రీకృష్ణుడు చెప్పాడు ఇది పండితా సమదర్శిన ఈయన బ్రాహ్మణుడు ఇదేమో ఏనుగు ఇది ఆవు ఇది కుక్క నాలుగు వేర్వేరు అంటే అది సమ్యక్ దర్శనం కాదు మరేమిటి వేర్వేరుగా కనబడుతూ ఉన్నా నాలుగు వేర్వేరుగా కనపడుతూ ఉన్నా వాటి చేష్టలు వాటి గుణాలు వాటి కర్మలు వేర్వేరుగా ఉన్నా వాటన్నిటి ఎందు ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటే అది సమ్యగ్ దర్శనం అటువంటి సమ్యగ్ దర్శనము పొందుటయే ఆ పరమాత్మ ఎందు ప్రవేశించుట అనగా అదే సమ్యగ్ దర్శనం సో అది సంభవమేనా సంభవం సంభవం కాబట్టే మనం దాని దిశలో మనం పయనిస్తున్నాం ఎలా ఉంటే ఇప్పుడు భేదాలన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి ఈ భేదాలే సత్యము అన్నప్పుడు ఇంకా మీరు పాఠం జరిగేదే ఉంటుంది ఇంకా చదవక్కర్లేదు చదవకుండానే మీకు భేదాలు తెలుస్తూనే ఉన్నాయి కదా ఆవు వేరు ఏనుగు వేరు కుక్క వేరు దీనికోసం భగవద్గీత చదవాలా చిన్నపిల్లాన్ని అడిగితే చెప్పడం మాట భగవద్గీత దేనికి చదవాలి ఏమన్నా ఆవు కుక్క ఏనుగు వేరువేరుగా కనపడుతున్నాయా మీకు అవును కానీ వాస్తవంగా వాటన్నింటి ఎందు ఒకే పరమాత్మ ఒకే తత్వము గలదు అంటే ఐ మై గుడ్నెస్ వాట్ ఈస్ దాట్ అదేమిటి అప్పుడు భగవద్గీత అవసరం కాబట్టి ఆ ఏకత్వ విశిష్టమైన తత్వాన్ని తెలుసుకుందుకు వేదాంతం చదవాలి శాస్త్రం చదవాలి కానీ అన్ని వేరువేరుగా ఉన్నాయని తెలియడానికి ఏ శాస్త్రము చదవక్కర్ సో ఒకప్పుడు చదువుకున్నవాడికే చదువుకోని వాడు నయం కొన్ని సందర్భాల్లో ది పాయింట్ ఈజ్ ఆ సమ్యక్ దర్శనమును పొందవలను పొందితేనే మనం ఆ పరమాత్మలో ప్రవేశించేస్తాము అక్షర పరబ్రహ్మ ప్రవేశిస్తాము దీనికి అక్షర పరబ్రహ్మయోగము అని పేరు ఈ ఈ అధ్యాయానికి సో అది మరి ఎలాగా ఆ జ్ఞానాన్ని పొందడము అంటే యతయ్య యతనశీలా సంసిన వేదరాగా వీత విగత రాగ్యస్ వేదరాగాతులు ఎతులంటే సన్యాసిన సంన్యాసులు సన్యాస అంటే చూడండి ఏకాదశి స్కంధం భాగవతంలో ఏమన్నా రాశారంటే కలియుగంలో లింగమును బట్టి ఆశ్రమములు నిర్ధారింపబడుము అని రాశారు లింగము అంటే చిహ్నము అని అర్థం చిహ్నము అంటే గుర్తు ఇప్పుడు ఇది ఎలాగంటే ఏదైనా ఒక కంపెనీలోకి మీరు వెళ్ళారనుకోండి అక్కడ వేషాన్ని బట్టి ఆయన చేసి ఉద్యోగాన్ని మీరు ఊహిస్తారు ఆయన ఆ సెక్యూరిటీ వాళ్ళు వేసుకునే కాకి డ్రెస్ వేసుకుంటే ఈయన సెక్యూరిటీ ఆయన సైంటిస్టులు వేసుకుంటే ఇప్పుడు ఆఫీ హాస్పిటల్కి వెళ్ళి పొడుగాటి కోటు వేసుకుని ఉన్నాడనుకోండి అప్పుడు వెంటనే ఈయన అని మనకి తెలుస్తుంది సో కలియుగంలో సన్యాసుని ఆ రకంగా లింగాన్ని బట్టి అంటే బాహ్య చిహ్నములను బట్టి గుర్తిస్తారు అని రాశారు ఏకాదశి స్కూల్ అది కలియుగ లక్షణంగా రాశారు అంటే కేవలం కాషాయం వేసుకుంటే వాడు సన్యాసి తెల్లబొట్టలు పెట్టుకుంటే వాడు గృహస్థు తిలగబెట్టుకుంటే వాడు బ్రహ్మచారి యజ్ఞోపవీతం ఉంటే వాడు బ్రాహ్మణుడు యజ్ఞోపవీతం లేకపోతే వాడు అబ్రాహ్మణుడు అని ఇలా నిర్ధారిస్తారు చిహ్నాన్ని బట్టి నిర్ధారిస్తారు తప్ప వాళ్ళ తత్వాన్ని బట్టి నిర్ధారించారు అది కలియుగ లక్షణము అని రాశారు ఏకాదశ స్కంధంలో కాబట్టి సన్యాసిన అంటే సన్యాసాశ్రమానికి చెందిన చిహ్నములు గలవాడు ఫలానా విధమైన టోపీ పెట్టుకుంటాడు ఫలానా విధమైన ఉత్తరీయాన్ని ధరిస్తాడు ఫలానా విధమైన దోవతి ధరిస్తాడు హెయిర్ స్టైల్ ఓ విధంగా ఉంటుంది వాడు సన్యాసి క్యా బాధ దాన్ని బట్టి చేతిలో ఫలానా సంచి పట్టుకుంటాడని కూడా పెడితే ఇంకా బాగుంటుంది దాన్ని బట్టి సన్యాసి అంటారండి ఏం మాట అది సో మంచి ఫస్ట్ క్లాస్ విఏపి బ్యాగ్ ఎవడైతే పట్టుకుంటాడో వాడు సైంటిస్ట్ అన్నట్టుగా లేదా మాట చాలా సందర్భం మరి ఎవరు సన్యాసము గొలవాడు సన్యాసి సన్యాసము అంటే త్యాగము సన్యాసిన త్యాగిన వేదాంతము త్యాగ ప్రధానమైన శాస్త్రం కర్మకాండ గ్రహణ ప్రధానమైన శాస్త్రం పట్టుకోవాలి కర్మకాండలు పూజ చేస్తాం దేనికి పూజ చేస్తే దేవుడు మన మీద కాసులు కురిపిస్తాడు కాసుల కోసం పట్టుకోవడం కోసం పుణ్యం పట్టుకోవాలి స్వర్గం పట్టుకోవాలి సంతానం కావాలి సంతానం పట్టుకోవాలి భోగాలు పట్టుకోవాలి పట్టుకోవడం కోసం చేసి పూజలకి అది కర్మకాండ మరి వేదాంతం ఏమిటి త్యాగం నామా త్యాగ ప్రధానమైన దాన్ని సన్యాసం కాబట్టి సన్యాసిన యతయ కాబట్టి త్యాగాన్ని జీవితంలో అధ్యయనం చేయాలి సారీ అధ్యయనం కాదు దాన్ని అభ్యాసం చేయాలి త్యాగాన్ని అభ్యాసం చేయాలి ఇంట్లో వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు నాకు సేవ చేయాలి అన్నట్టుగా ఉండకూడదు ఇప్పుడు నేను చూస్తూ ఉంటా కిటికీలోంచి చూస్తూ ఉంటా కోతులు వస్తూ ఉంటాయి వాటిని పరిశీలిస్తూ ఉంటాను నాకెందుకునో సరదు కోతులు అంటే మనిషి కోతు నుంచి కుట్టాడు కాబట్టి అలాంటి సంస్కారాలు ఉన్నాయేమో నాకు తెలియదు కానీ ఆ కోతులను పరిశీలిస్తూ ఉంటాను ఆ కోతులు గ్రూప్స్ గ్రూప్స్ కింద వస్తాయి మా దగ్గర ఉన్న దగ్గరికి టూ ఆర్ త్రీ గ్రూప్స్ వస్తాయి డిస్టింగ్ట్ గ్రూప్స్ నాకు తెలుసు నేను చాలా గత ఆరు మాసాల నుంచి పరిశీలించి కనిపెట్టిన గొప్ప గొప్ప సత్యాలన్నీ మేము ముందు చెప్తున్నాం మూడు గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్కి ఒక అధినాయకుడు ఉంటాడు నేను అప్పుడు అనుకున్న వాల్మీకి యూతపతిహి అని వర్ణించేవాడు సేనానాయకుడు ఇప్పుడు అంగదుడు ఉన్నాడు అనుకోండి అంగదుడు ఒక ఇండివిజువల్ సోల్జర్ కాదు ఆయన సేనానాయకుడు సుషేణుడు అనదర్ సేనా నాయకుడు రామాయణంలో ఉండే పాత్రలందరూ కూడా ఈ వానరులు వాళ్ళందరూ సేనానాయకులు వాళ్ళు ఇండివి ఇండివిజువల్ సోల్జర్స్ కాదు ఓ ఇందు గురించి బహుశా ఇదే అయి ఉంటుందని నేను మనసులో అనుకున్నాను వాడొకడు వస్తాడు ఒక వానరం ఉంటుంది పెద్దది పెద్దగా ఉంటుంది బాగా దొడ్డుగా ఉంటుంది దట్ ఈస్ ది లీడర్ దాని చుట్టూ ఒక పది వానరాలు ఉంటాయి ఈ వానరాలన్నీ కూడా కొన్ని కొన్ని తల్లి వానరాలు ఉంటాయి అవి పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని అలా పుట్టక అడ్డు పెట్టుకుని అలా ఉంటాయి అవి రెండో మూడో ఉంటాయి వేరియస్ ఏజెస్లో వేరియస్ సైజెస్లో ఇంకో అరడదన్ వానరాలు ఉంటాయి అదొక పది ఒక దండు దానికి వాడు నాయకుడు నేను ఓ పండు విసిరాను విసిరితే ఈ పది కూడా అలా చూస్తాయి తప్ప దాని దగ్గరికి వెళ్ళావు ఈ దండు నాయకుడు ఉన్నాడు చూడండి అది వెళ్తుంది అది ఈ చిన్న వానరాలు ఉంటాయి చూసారా అప్పుడప్పుడు వాటికి చిరికితనంతో దగ్గరికి వెళ్ళకపోతే అనగి గ్రౌల్స్ తప్పి వెంటనే పక్కనే తప్ప అలా ఉండకూడదు గృహంలో అది పద్ధతి కాదు అది పశువుల్లో అలా చెల్లుబాటు అవుతుంది మనుషులు ఎలా ఉండాలి ఈ గృహంలో ఇంటి యజమానిని నేను అంటే అందరికీ కూడా త్యాగం మన దగ్గర ఉన్నది వాళ్ళందరికీ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా అబ్బా ఆయన ఎంత త్యాగ పురుషుడు అండి అని ఆయన వల్ల మనం ఎంతో పైకొచ్చామని వాళ్ళందరూ సంతోషించాలి అలా ఉండాలి తప్ప నాకు వేడిళ్ళు పెట్టేవా కాఫీ ఆలస్యం అలాగే డిమాండ్ చేయకూడదు అక్కడి నుంచి త్యాగం ఇంత గెలిచి రత్స గెలవాలి అందుకోసం గృహస్థులు కూడా ఇంట్లో త్యాగాన్ని అభ్యాసం చేయాలి ముందు ఇంట్లో వాళ్ళతో మొదలుపెట్టాలి ఇంట్లో వాళ్ళ దగ్గర కొంత అహంకారం ఉంటుంది పురుషులకే అక్కర్లే స్త్రీలకే ఉంటుంది ఆ అహంకారం ప్రక్కన పెట్టి సేవాభావంతో త్యాగభావంతో మనం ముందు ప్రవర్తించాలి మరి వాడు అలా ఉన్నాడు అవన్నీ సెకండరీ మన వైపు నుంచి త్యాగము సేవ స్వార్థం లేకపోవటము అహంకారం లేకపోవటము అది ఇగో ఉండకూడము అలా మొదలుపెట్టి అది సన్యాసం అంటే ఇంట్లో ఉంటూ సన్యాసాన్ని అభ్యసించాలి ఇంట్లో వాళ్ళు భోజనం పెడితే ఇది భిక్ష పెట్టారు నాకు అనుకుని భుజించాలి పైకి వాళ్ళకి చెప్పక్కర్లా మనం అలా అనుకుని భుజించాలి నో కంప్లైంట్స్ మనకి ఎదురుచ్ఛలాభ సంతు మనకి భోజనం వాళ్ళ స్వేచ్ఛ మనకి పెట్టరు మన ప్రారంధాధీనంగా మనకు లభిస్తుంది ఆ ప్రారంభ కర్మ వాళ్ళ చేత మనకి ఆహారం పెట్టింపజేస్తుంది కాబట్టి మనకి ఎంత ప్రారంధమో ఎంత ప్రాప్తమో అంతే మనకి లభిస్తుంది అంతకంటే ఎక్కువ లభించదు కాబట్టి లభించిన దానితోటి ఆనందమే సన్యాసం ఆల్రెడీ సన్యాసం రుచులు మరగకూడదు రుచి కొంచెం ఎలా ఉన్నా కూడా అసలు కొంచెం బ్లాండ్గా తినడం అలవాటు చేసుకోవాలి ఉప్పు మానేసి ఉప్పు మానేస్తే ఇప్పుడు మీరు బత్సల కూరతోటి పులు కూర చేశారనుకోండి బత్సళీతో బత్సలి తెలుసు కదా స్ప్యాచ్ ఉప్పు లేకుండా చేశారనుకోండి అప్పుడు బచ్చల యొక్క అసలు టేస్ట్ మీకు తెలుస్తుంది ఈ ఉప్పు వేసేస్తే అన్ని టేస్టులు దాంట్లో కలిసి ఉప్పు వేసేసి ఆవకాయ వేసేసి నెయ్యి వేసేస్తే ఇంకా టేస్ట్ ఏమి ఏదో మింగడం అంతే కాబట్టి ఉప్పు తగ్గించి బ్లాండ్ టేస్ట్ అంటే పర్టికులర్లీ దాని టేస్ట్ ఏమిటంటే చెప్పడం కష్టం అలాంటివి తినేయటం అలవాటు చేస్తే మీకు ఆ సహజమైనటువంటి రుచి ఏర్పడుతుంది ఆ విధంగా టేస్ట్ మీద కమిట్మెంట్ త్యాగం చేయాలి అది సన్యాసం అంటే సో ఆ విధంగా ఇప్పుడు న్యూస్ పేపర్ వచ్చిందనుకోండి ఫస్ట్ నేనే చదివి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ చదవాలి అది కూడా అహంకారమే అలా ఉండకూడదు ఓసారి ఎక్కడో చోట ఉన్నాను న్యూస్ పేపర్ వచ్చింది నేను అమాయకంగా ఆ న్యూస్ పేపర్ తీబోయాను తీకండి వారు హెడ్ చదివితే గానీ ఇంకెవరూ చదువుకోరు ఓహో అలాగే అంటే ఇప్పుడు నేను తీసి చదివాననుకోండి కొంత నలుగుతుంది సెకండ్ హ్యాండ్ అయిపోతుంది అప్పటికి సో ది బాస్ డజంట్ లైక్ ఇట్ సో బాస్ కోతి చెప్పిన చూడండి దృష్టి సో బాస్ విల్ రీడ్ ఇట్ ద లో అదర్స్ విల్ రీడ్ ఇట్ ఈ చీస్ ఓకే వాళ్ళు ఇష్టం వాళ్ళు కొనుక్కొరి న్యూస్ పేపర్ దాన్ని ఉన్నాయి డజన్ మ్యాటర్ ఐ డోంట్ మిస్ ఏ న్యూస్ పేపర్ కానీ కానీ ఫ్రీగా దొరికితే మాత్రం వదిలిపెట్టండి నాకు అదో హ్యాబిట్ సో వాట్ ఎవర్ సో కనుక స్వార్థ త్యాగం బాగా అభ్యాసం చేసుకురావాలి చిన్న చిన్న విషయాల్లోనే మీకు ఆ సన్యాస లక్షణం కనపడుతుంది పెద్ద విషయాల్లో మీకు కనపడతాం మీరు ఒక లక్ష రూపాయలు ఇచ్చేయగలుగుతారు చెక్కు రాసి ఇచ్చేయగలుగుతారు కానీ అహంకారము చిన్న అంశంలో అహంకారము వదిలిపెట్టదు ఇట్ ఈస్ ద స్మాల్ థింగ్స్ దట్ డిటర్మిన్ దే మెయిన్ క్యారెక్టర్ ఇట్ ఈజ్ ఈజీ టు గివ్ ఎ చెక్ ఫర్ వన్ ల్యాక్ రూపీస్ కానీ చిన్న దాంట్లో అహంకారం పట్టుకుంటుంది అదే కాఫీలో పంచదార తక్కువేసేందుకని అహంకారం వస్తుంది అక్కడ ఆ అంశంలో అహంకారం వస్తుంది చాలా తప్పు అది ఎవరు చెప్పరు ఈ మాటలు ఎవరు చెప్పరు ఆర్టికులేట్ చేయరు ఆర్టికులేట్ చేయకపోతే మన మైండ్ నోటీస్ చేయదు వాటిని ఎందుకంటే మనం ఒక రొటీన్కి అలవాటు పండు ఉంటాం ఇవన్నీ కూడా రొటీన్లో భాగంగా ఉంటాయి నాలాంటి వాడు ఎవడో వచ్చి చెప్తే ఓ నీ అవున్రా అని అనిపిస్తుంది థేర్ ఫార్ కొంత ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఇటువంటివి విని మనం దాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి త్యాగమును అభ్యాసం చేసుకుంటూ ఉండాలి సన్యాసిన దీనికోసం ఇల్లు వాకిలు విందులు పెట్టి పారిపోన కర్లా సో నా దగ్గరికి ఎవరో వచ్చారు వచ్చి మాకు వేదాంతం మీద ఇంట్రెస్ట్ ఉన్నారు మంచిదండి కూర్చున్నారు ఏదో ఈ మాట ఆ మాట అయిన తర్వాత మాకు మేము చేస్తున్న పనికి అడ్డు రాని విధంగా మీరు ఏదైనా కొంత వేదాంతం చెప్పగలరా అని అన్నారు దిస్ ఈజ్ నాట్ ది ఆస్క్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఏమండి ఇలాంటి ఇలా అడుగుతారు ఇలా కూడా ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను నేనన్నాను ఏమంటే మీరు డయాబెటీస్ లాంటిది ఏదైనా వచ్చి డయాబెటీస్ బీపీఓ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు బీపీ డయాబెటీస్ ఏదో వచ్చింది నేను జీవిస్తున్నటువంటి విధానంలో ఏ మార్పులు చేర్పులు లేకుండా నేను చేసి భోజనం ఏం తగ్గకుండా అది మార్పు లేకుండా మీరు ఏదైనా మంది ఇవ్వగలరా అని అడిగారా ఎప్పుడైనా డాక్టర్ని ఉన్నాడు విడూ ఎవర్ అస్ట్ లైక్ దాట్ నో ఎందుకని ఎందుకని వేదాంతులు అంటే లోకువా డాక్టర్ని అడగండి అలాగే డాక్టర్ ఏమంటాడో తెలిసిన యూ గో టు అనదర్ డాక్టర్ అని చెప్తాడు ఐ వోంట్ ట్రీట్ యూ యు గో టు ఎల్స్వేర్ అని చెప్తాడు वेदांलंटे लक